ఇప్పుడు నువ్వు వందేళ్ల వయసులో ఏం చేస్తావయ్యా నో నో నో నాకు కనపడాల్సిందే ఇప్పుడైతే అన్నాడు చూడండి మన జీవితంలో ఎంతో మందిలా ఇలా కనపడతారు అసలు అతను ఆ అంశాన్ని అతను అసమంజసం అన్న స్ఫురణే అతనికి కలగదు అంటే ఆ మాట మాట్లాడే ముందే ఇది సమంజసమా అసమంజసమా ఆ చెకింగ్ లేదనమాట నోటికి ఆయనకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అంతే కాంతి చేసేసుకున్నాడు అంతే మాట రూపం చర్య ప్రతిచర్య రూపం సమంజసమా అసమంజసమా అని చూడాలంటే చూడండి ఏముండాలి ఎంత లోతుగా ఆలోచించాలి ప్రత్యక్షర నిర్ణయం ఉండాలి అసలు మౌనంలోనే చాలా బయటకు వస్తాయి చెప్పప్పుడు నీ మాటలు తొంభై శాతం యూజ్లెస్ అని తెలుసుకోవడం నిష్ప్రయోజనం జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని కలిగి ఉండాలి అసమంజసం అన్నదానికి ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోండి వందేళ్ల వయసులో ఒకటో క్లాసు స్కూల్ ఫస్ట్ బ్యాడ్జీ కావాలి అర్జెంట్ గా నెక్స్ట్ అది వస్తువులను అనుభవించు ఇంద్రియములు ఎల్లప్పుడూ ఒకే ఆవేశంతో పనిచేయము అంతే కదా ఒకే విద్యుత్ కలిగి ఉంటాయా అవి ఉండవు కదా ప్రతి దాంట్లో విద్యుత్ ఆవేశం వేరువేరుగానే ఉంటుంది అలాగే ప్రతి వస్తువులోనూ వేరువేరుగా ఉంటుంది అలాగే నీ పంచకోశాలలో కూడా ప్రతి కోశంలో ఉన్న విద్యుత్ ఆవేశం ఆకర్షణ శక్తి వేరువేరుగా ఉంటుంది విద్యుత్ ఐస్కాంత శక్తి వేరువేరుగా ఉంటుంది అండ్ సంఘటన విఘటనములు వేరువేరుగా ఉంటాయి స్థాయి భేదాన్ని బట్టి ఎనిమిది శరీరాలు ఉన్నాయి మనకి ఒకటా రెండా విశ్వ తేజస ప్రాంగ ప్రత్యేకాత్మ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలని ఎనిమిది స్థాయి భేదాలతో వ్యాపకమై ఉన్న మరి వీటన్నింటి ఎందున్న విద్యుత్ ఆవేశం వేరే వీటన్నింటి ఎందున్న కర్షణ శక్తి వేరే వేరే వాటవాటి తలాలలో అవి పనిచేస్తూ ఉన్నాయి ఇవేవి నువ్వు కావు సత్యం ఏం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ పదార్థము నువ్వు కాదు ఆ శక్తి నువ్వు కాదు ఇచ్చా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులు నువ్వు కాదు అని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుడు అనే పంచబ్రహ్మములు నువ్వు కాదు ఇదంతా మహాకారణం ఈ మహాకారణం కూడా నువ్వు కాదు అది అదొక అదొక ఆవేశంలో పనిచేస్తుంటుంది అదొక నిర్ణయక్రమంలో కదులుతూ ఉంటుంది తా కథలట పరమశివుడు నీ లక్ష్యం అది పరం పరాత్పరం చదవండి వస్తువులు ఇంద్రిలు అనుభూముగా ఉన్న ద్వారా వస్తువులను అనుభవించు మనస్సు అనుకూలముగా ఉండదు అంతే అది ఎదుర్కోకుండానే ఉండదు కానీ కనపడదు చూడండి మనసు ఆవేశ సంజనితమై ఉన్నప్పుడు రజోగుణ ఆవేశజనితమై ఉన్నప్పుడు తమో గుణ ఆవేశ సంజనితమై ఉన్నప్పుడు వస్తువు ఎదురుకుండానే ఉంటుంది కానీ వాడికి కనపడదు వెతుక్కుంటూ ఉంటాడు అంతే ఇక్కడే ఉంది కదా అంటాడు పక్కన ఊరికే మామూలుగా ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు ఈక్విలిబ్రియం స్టేటస్లో ఉన్న వాడికి కళ్ళు ఎదురకుండా ఉన్నా అన్నీ వాడికి పైగా వాడు వెతకడం ఎక్కడ వెతుకుతాడు తీసిన వస్తువు తీసిన చోటే పెడతాడు కాబట్టి కరెక్ట్గా చెయ్యి అక్కడికి వెళ్ళిపోదు వీడు తీసిన వస్తువు తీసిన చోట పెట్టాడు ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తాడు ఎలా పడితే అలా ఉంటాడు ఎలా కావాలంటే అలా ఉన్నారు కదా అదే సంతృప్తి తద్వారా వాడి సగం జీవితం సగం మెలకు వెతుక్కోవడంలోనే వేస్ట్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలో పన్నెండు గంటలో మేలుకొని ఉంటాడు అనుకుంటే ఒకవేళ ఆ పన్నెండు గంటల్లో ఒక ఆరు గంటలు వెతుక్కోవడానికే సరిపోతుంది అది కనబడేంత వరకు పని చేయడం చూడండి ఆ వస్తువు కోసం వెతుకులాడ పని ఆపుతాడా ఆపడు అని వెతికితే కనబడుతుందా కనబడదు కనబడకపోతే ఊరుకుంటాడా ఊరుకోడు ఇదే మన స్వభావం జీవం యొక్క స్వభావం ఈశ్వరుడిని వెతకడం మానేశాడా మానడు వెతుకుతూనే ఉంటాడు కనబడతాడా ఎప్పటికన్నా కనబడు ఎందుకని కళ్ళ ముందు ఉన్నవాడు కనపడ్డాడు కదా వీడి లక్షణం ఏమిటి కళ్ళ ముందు ఉన్నది కనపడదు కళ్ళ ముందే ఉన్నాడు కానీ వీడి కనపడదు ఎందుకని వీడి గుణావేశం వలన అయితే సాత్విక ఆవేశం లేకపోతే రాజసిక ఆవేశం లేకపోతే తామసిక గుణత్రయ సంయోజనమనే ఆవేశం చేత ఈశ్వరుడు కళ్ళెదుర్కోండానే ఉన్నా సరే వాడికి కనపడడు ఎప్పుడైతే కనపడటో ఏమవుతుంది వెతుకుతూ ఉంటాడు కాశీలో వెతక రామేశ్వరంలో వెతక మాంచెస్టర్ లో వెతక లేకపోతే వాషింగ్టన్ లో వెతక స్వీడన్ లో వెతక లేకపోతే స్విట్జర్లాండ్ లో వెతక ఎక్కడ వెతికితే మాత్రం సముద్రంలో వెతక ఆకాశంలో ఎక్కడ వెతికితే అక్కడ కనపడతాడా అది అయ్యే ఎందుకు కనపడట లేదయ్యా నీ గుణావేశం అనే ధర్మం చేత కనబడటలేదు వేరే ఇంకేం లేదు గుణావేశాన్ని పక్కకు పెట్టేస్తే కళ్ళు ఎదుర్కొంటానే ప్రత్యక్ష సాక్షాత్కారం ఏమండి ఆత్మ సాక్షాత్కారం నాకు ఎందుకు అని అడిగడం సరే ఆత్మ సర్వత్రా ఉంటుంది ఉంటే ప్రత్యేకంగా నీ కనపడాలంటే ఎలా కనబడుతుంది అంటే నువ్వు ఎలా కనపడాలి అనుకున్నావు దాన్ని ఓ వస్తువులాగా కనపడాలనుకున్నావు శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉండాలి కవులు బోల్ వర్ణన చేసేశారు నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంభు పైజల్లెడి అంటే శ్రీకృష్ణు ప్రపంచంలో ఎప్పుడూ కాపాడలేదని ఆయన ఉద్దేశి సాధ్యమేనా చెప్పండి